శ్రీ గురుజో నమ హరి ఓ శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామిభవత్దశంకరం లోకశంకరం తైరండస్త్రభువనం భోగ్యభోగాశ్రయోద్భవ హిరణ్యగర్భస్థూలేస్ దేహేనరో భీ మొత్తం లైరంత కల్పిచత్త తైరండస్త భువనం భోగ్య భోగాశ్రయోద్భవ రణ్యగర్భస్థూలే వైశ్వా నరో భవే ఇంకో కాపీ పంచదశ పుస్తకం వారికి ఇవ్వడానికి ఎవరి దగ్గర పుస్తకం ఎవరి దగ్గర స్పేర్ కాపీ ఉందా అది స్పేర్ అది తెలుగు చదవగలరా మీరు సరే యూ టేక్ ద స్పేర్ అండ్ అట్ ఎండ్ ప్లీజ్ రిటర్న్ సో ఎన్నో నెంబర్ శ్లోక జపరా పద భువనం భోగ్యభోగాశ్రయోద్ద్ద్భవ హిరణ్యగర్భ స్థూలే అేహే వైశ్వానర భ సరే అంతవరకు శ్లోకం చదవడం ప్రతిపదా పరిచ్ఛేదం వరకు చేశారు అయితే కొంచెం గడచిన శ్లోకంలో విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తాం అలా గుర్తు చేయకపోతే ఈ శ్లోకంతో కనెక్షన్ కష్టమవుతుంది కదా మనం ఏమైనా చూసి ఉన్నామంటే ఈ పంచభూతములుగా ఆ మాయాశక్తి ఈశ్వరుని యొక్క మాయాశక్తి ప్రకటమైనది ఆ పంచభూతములు సూక్ష్మ పంచభూతములుగా ప్రకటమై వాటి ఎందు పంచీకరణము అనే ఒక ప్రక్రియ జరిగి ఈ స్థూల పంచభూతములు వచ్చింది స్థూల పంచభూతములు అంటే అన్నింట్లో అన్నీ ఉంటాయి పృథివీ అని మనం నేనే చెప్పుకుంటున్నామో ఆ పృథివీ ఎందు పృథివీతో పాటుగా ఆపహ తేజ వాయు ఆకాశ ఈ నాలుగు కూడా ఉంటాయి కానీ పృథివీ యాభై ఉంటుంది మిగతా నాలుగు ఒక్కొక్కటి పన్నెండున్నర శాతం చెప్పుకునే ఉంటాయి దాంతో అది ప్రధానంగా పృథివీ అయింది కనుక దానికి పృథివీ అని పేరు ఇది ఆభరణాల బంగారం ఉంటుంది ఆభరణాల బంగారంలో బంగారంతో పాటుగా రాగి ఇత్యాదులు ఉంటాయి కానీ ప్రధానంగా బంగారం కనుక దానికి బంగారము పేరు అలాగే సో కాబట్టి పృథివీలో యాభై శాతం మిగతా నాలుగు పన్నెండున్నర వాయువులో యాభై వాయువు మిగతా నాలుగు పన్నెండున్నర ఈ విధంగా పంచభూతములు వీటికి పంచీకృత పంచభూతములు అంటారు ఇవి భూతములు పృథివీ ఒక భూతము కానీ అది పంచీకృతము అది అవడానికి పృథివే కానీ ఐదుగా చేయబడినది ఐదు ఉన్నాయి దాంట్లో అలాగే రెండవది ఈ రకంగా ఏదైనా ఐదు ఉన్నాయి కాబట్టి పంచభూతములు పంచీకృతములు అంటే ఏమైంది పంచీకృత పంచ మహాభూతములు రెండుసార్లు పంచశబ్ద ప్రయోగం యొక్క అర్థం తెలిసింది కదండి ఈ పంచీకృత పంచమహాభూతములతోటే ఈ బ్రహ్మాండము నిర్మాణమైనది ఈ బ్రహ్మాండము పేరు ఎందుకు వచ్చింది ఇది అండాకారంగా ఉంది మన మహర్షులు భావన చేశారు మన మహర్షులు ఏవో కొన్ని విషయాలను చాలా అద్భుతంగా ఊహ చేశారు ఏవో కొన్ని విషయాలను చాలా అద్భుతంగా ఊహ చేశారు ఈ మధ్యకాలంలో మన మహారాష్ట్రలో చెప్పిన సైన్స్ విషయాల మీద ప్రతి వాళ్ళు మాట్లాడడం అనేది ఒకటి ఆరంభమైనది అది అంటే ప్రతి వాళ్ళు సైన్స్ వాళ్ళే చెప్పక్కర్లేదు మేము కూడా చెప్పగలం సైన్స్ అనే ఉద్దేశంతో ఏ సైన్స్లో ఏబీసీడీలు రాని వాళ్ళు కూడా సైన్స్ గురించి మాట్లాడేస్తున్నారు అది దాన్ని అది అంగీకారం కాదు దాన్ని సూడో సైన్స్ అంటారు అలాగా సైన్స్ తెలిసి సైన్స్ మాట్లాడాలి మన ప్రాచీనమైన మహర్షుల యొక్క బోధల మీద భక్తి శ్రద్ధలు ఉండడం వరకు బాగుంది కానీ ఆ భక్తి శ్రద్ధలని వచ్చి రాని సైన్స్తో మూట కలగా పలగం చేసి ఏదో చెప్పినట్లయితే మన మహర్షుల యొక్క ప్రతిష్ట యుమ్మడించకపోగా దిగజారి ప్రమాదం ఉన్నది నేను నిన్న టీవీలో ఒక ఆయన చెప్తుంటే విన్నా ఆయన తెలుసున్నవారు ఏం కాదు సైన్స్ తెలుసున్నవారు కాదు మామూలుగా పద్యాలు కొద్దో గొప్ప శ్లోకాలు తెలుగు పద్యాలు కవితాలు కవిత్వాలు అవధారాలు ఇవన్నీ బాగా తెలుస్తున్నవారు విద్వాంసులు పండితులు కాబట్టి ఆ మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ సైన్స్ తెలుస్తున్నవారు కానీ చెప్తున్నారు అంటే సైన్స్ తెలియని వారు దాంట్లో ప్రవేశించకూడదు ఈ రంగవల్లు ఎందుకు తీర్చిదిద్దుతారు అని సంక్రాంతి పండుగలకు అంటే సూడో సైన్స్ ఎలా ఉంటుందో మీకు దృష్ట్యా చెప్తున్నా సంక్రాంతి గురించి ఆయన చెప్పేస్తున్నారు సో గుగ్గు అని ఉంటుంది అది కొని దాన్ని పౌడర్ చేసి పౌడర్ కిందే అమ్ముతారు కూడా గొల్లముగ్గు అని తర్వాత బియ్య పిండితో దాన్ని కలిపి ఎలా కలపాలి ఆయన చెప్పింది డెబ్భై ఐదు శాతం బియ్య పిండి తీసుకుని కలిపేయాలి కలిపేసి ముగ్గు కర్ర అని ఉంటుంది అంటే ఇలాగే సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది దానికి చేతితో పట్టుకునే ఊర్చలాగా ఉంటుంది రెండు వైపులు చెవులాగా ఉండి ఆ ముగ్గు కన్నా మూత విప్పి ఈ కలిపినటువంటి మిక్స్చర్ దాంట్లో పోసి ఆ మూత పెట్టేసి ఇలాగా రంగవల్లిలు ఇలాగ రథం ముగ్గు అది దీని గురించి ఆయన చెప్తున్నారు అది బాగుంది కదా ముగ్గు వేయటం వరకు చాలా అందంగా ఉంది ఇలా ఇలా గుండ్రం గుండ్రంగా తిప్పుతారు దాన్ని ఇలా కాకుండా గుండ్రం గుండ్రంగా తిప్పి రథం అనే షేప్లో వచ్చి ఇట్లా ముగ్గు వేస్తారు ఇది మామూలుగా చిన్నప్పటి నుంచి మనందరం చూసిందే ఆయన అంటారు అది తిప్పుతున్నప్పుడు ముందు బియ్య పిండి పడి తర్వాత ముగ్గు పడుతుందంటున్నారు ఇప్పుడు రెండు తీసుకుని డెబ్బై ఐదు కలిపేసిన తర్వాత ఆ కర్రలో పోసి లాగినంత మాత్రాన ఆ కలిసిపోయినవి అలాగ పెర్ఫెక్ట్గా విడిపోయి ముందు గొల్ల బియ్య పడి తర్వాత ముగ్గు పడుతుంది ఆయన చెప్పడంలో అదేమీ సందర్భంగా లేదు ఆయన అలా ఎందుకు చెప్పారంటే ఆ పైమాట ఒకటి ఉండదు అదేమంటే ఆ బియ్య పిండి మటుకు చీమలు తింటాయి అని చెప్పారు అంటే ఇప్పుడు ఇలాగ కర్రబెట్టి లాగినంత మాత్రాన ఆ బియ్య ఎందుకంటే ముగ్గు గొల్ల ముగ్గుతో కలిపేస్తే ఇంకా చీమలు ఏం తింటాయి అది ముగ్గుతో కలిపేస్తే చీమలు తిన్నాయంటే చచ్చిపోతాయి ముగ్గు తింటే బతుకుతాయండి అయితే చాలా చాలా రియాక్షన్ కాల్షియం ఆక్సైడ్ ఉందనుకోండి నీళ్లతో కలిసిందంటే హై టెంపరేచర్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని తిని చీమలు బ్రతకడం అనే ప్రసక్తే లేదు బియ్య పిండిని చీమలు తింటాయి అలాగా అంత అదే ఉపాయమా పెట్టడానికి వేరే ఉపాయం తర్వాత ఇంకోటి మనం ఇటు పిల్లలు నడిచే చోట బియ్యపిండి వేస్తే చీమల కోసం వేస్తే నిజంగా చీమలన్నీ అక్కడ జమ అయితే అవి చచ్చిపోతాయి మన కాళ్ళ కింద పడి చచ్చిపోతాయి తర్వాత ముగ్గు కర్ర వేసిన చోట ఆ ముగ్గు కారణంగా చీమలు వచ్చాయి అన్నది ఎప్పుడూ నేనైతే చూడలేదు మరి మీరెవరైనా చూసారేమో నాకు తెలుసు ఆ చీమలు ఏమైనా అక్కడికి అలాగే చీమలు బారులు కట్టేస్తాయి మీరు బెల్లముక్క అక్కడ పెట్టారనుకోండి అలా గొడవటే ఒక ట్రైన్ ఫ్యాన్స్ వచ్చేస్తాయి అలా గొడంపటే మీరు వెళ్తే ఎక్కడికో పోతుంది అది ట్రైన్ ఆ గొడవపటే వచ్చేస్తూ ఉంటాయి బెల్లం ముక్క దగ్గరికి ఆ విధంగా ఈ ముగ్గు పెట్టిన చోట చీమలు పాకుతో మీకు ఏమైనా కనబడ్డాయో అలాగా అలాగే నేను ఎప్పుడు చూసినట్టు నాకు గుర్తులేదు ఒకవేళ అలాగే ఎక్కడి నుంచి చీమలు అలా ధార వచ్చేస్తే అలాగే ట్రైన్ కింద వచ్చేస్తే అవన్నీ కూడా కాళ్ళ పడి నలిగిపోతాయి ఇటు ఇటు తీసేటువంటి సందర్భం కాబట్టి చీమలకి బియ్య పిండి పెట్టాలంటే గొల్ల ముగ్గులో కలిపి ఈ ఈ కర్రలో ఇలా సైన్స్ కింద చెప్పేయటం అది తెలుసున్నమాట కాదు తర్వాత నాకు తెలుసు గొల్లముగ్గులో బియ్యపిండి ఎందుకు కలుపుతారో తెలుస్తున్నాం అండి గొల్లముగ్గు ఖరీదు ఎక్కువ బియ్య పిండి మనకి రెడీగా దొరుకుతూ ఉంటుంది నూకల నుంచి వస్తుంది మనం బియ్యం చెరుక్కున్నప్పుడు నూకలు ఉంటాయి ఆ నూకలను నానకొసి విసురుకుంటే బియ్యపిండి వస్తుంది ఆ బియ్యపిండిని మామూలుగా ఈ బియ్యాన్ని చెరిగినప్పుడు వచ్చే ముక్కిపోయిన బియ్యం ఉంటుంది చూడండి వాటి నుంచి తయారు చేసిన బియ్యపిండి చాలా తక్కువ ఖరీదు దానికి పెద్ద విలువ ఉండదు దాన్ని గుళ్ళ ముగ్గులో కలుపుకుంటే అది కొంత పొదుపు అవుతుంది ఆ గుళ్ళ ముగ్గుని కొంత ఎక్కువ కాలం మనం వాడుకోవచ్చు అందుకోసం కలుపుతారు గుళ్ళముగ్గు ఒకటి పోస్తే అది పోయడానికి రాదు ఈ డజెంట్ ఫ్లో అది ఇది ఒకదానికి అతుక్కుపోయి ఉంటుంది ఫ్లో కాదు అది సైన్స్ దట్ ఈజ్ సైన్స్ అది నాకు తోటలేదు పాటు చెప్పారు అది సైన్స్ నేను చెప్పింది కూడా ధరా దృష్టి కూడా కాదు అది కరెక్ట్ మాట పుల ముగ్గు ఫ్లో అవ్వదు ఈ రకంగా చెప్పేసి అది సైన్స్ అని ఆ విధంగా చేయటం వల్ల అది తెలివితేటలు అనిపించుకోదు ఈ రకమైన సూడో సైన్స్ ఈ మధ్యన కొంచెం అధికమైనట్టు అనిపిస్తుంది నేను ఈ సూడో సైన్స్ను చూసి కొంచెం మనస్సుకి క్లేశం అనిపించి నేను ఆ ఫీల్డ్ నుంచి వెనక్కి తప్పుకున్నాను ఆ ఫీల్డ్లో మొట్టమొదట ప్రవేశించిన వాళ్ళలో నేను ఒకని చాలా ఎర్లీగా ప్రవేశించిన వాళ్ళలో నిజానికి తిరుపతి యూనివర్సిటీలో ఎగ్జిబిషన్ ఒకటి సైన్స్ అండ్ వేదాస్త ఎగ్జిబిషన్ అయినప్పుడు నేను రాసిన పుస్తకాన్ని వాళ్ళు ఎగ్జిబిషన్లో చాలా ప్రధానంగా వాళ్ళు డిస్ప్లే చేశారు నేను అడిగాను వైఆర్జీ డిస్ప్లే ఏంటని వాళ్ళకి నేను ఆదరణను తెలీదు నేను వాళ్ళని అడిగాను వైఆర్జీ డిస్ప్లే ఏంటని అడిగాను అడిగితే చాలా ఎర్లీగా సైన్స్ అండ్ వేదాశ మీద వచ్చిన పుస్తకాలలో మొట్టమొదట పరిగణించిన పుస్తకంగా మేము భావించి దాన్ని ఎగ్జిబిషన్లో పెట్టాము మ్యూజియం ఎగ్జిబిషన్లో పెట్టామని చెప్పారు వాళ్ళు ఓహో విని నేను సంతోషించాను నేను నేనెవరో వాళ్ళకి తెలీదు కాబట్టి నేను కొంచెం చాలా ఎర్లీగా దాంట్లో ప్రవేశించి ఈ సూడో సైన్స్ వచ్చేసి అల్లరి చేయడం ప్రారంభించిన తర్వాత నేను తప్పుకున్నా మనకు వద్దులయ్యేది అని చెప్పేసి సో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ఈ మహర్షులు అప్పట్లో చేసిన ఆలోచనలు చాలా గొప్పగా సైంటిఫిక్గా చేసేవారు దాన్ని ఎంతవరకు వారు కరెక్ట్గా ఆలోచించారో అంత మాత్రమే మనం ప్రజెంట్ చేయాలి వాళ్ళు చేయని దానిని కూడా మనం ప్రజెంట్ చేయకూడదు వాళ్ళు ఏమైనా ఆలోచించారంటే నేను ఒకటి నుంచి కొంచెం డైగ్రెస్ అయ్యి మీకు ఏవో ఒకటి రెండు విషయాలు చెప్పాను మన కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ వాళ్ళు ఏమైనా ఆలోచించారంటే ఈ బ్రహ్మ ఈ ప్రపంచ ఈ జగత్తు అండాకారంగా ఉంటుందని ఆలోచించారు వాళ్ళు సైన్స్లో కూడా కాస్మాలజిస్టులు కూడా ఈ జగత్తుకి ఒక పరిచ్ఛేదం ఉందా లేదా అని వాళ్ళు చాలా చర్చ చేసి చేసి చేసి ఈ జగత్తుకి హద్దులు అని నిరూపించారు అని వాళ్ళు కంక్లూడ్ చేశారు ఆ హద్దులు ఉన్నట్లయితే దానికి ఒక షేప్ ఉంటుంది జగత్తుకి హద్దులు లేకపోతే ఏ షేప్ ఉండదు దాన్ని ఓపెన్ హైండెడ్ అంటారు ఓపెన్ హ్యాండెడ్ అయితే దానికి ఇంకా షేప్ ఉండదు హద్దులు ఉన్నట్లయితే షేప్ ఉంటుంది ఆ షేప్ ఏమిటి అని ఆలోచించి ముందు స్పెరికల్ షేప్ అని వాళ్ళు ఊహ చేశారు తర్వాత తర్వాత అంటే మీకు సైన్ ఫిజిక్స్ మీరు మీరు చూసుకున్నట్లయితే నీల్ బోర్ చాలా పెద్ద సైంటిస్ట్ నోబల్ లారెక్ట్ ఆయన ఆయన స్పెరికల్ షేప్లో పెట్టాడు మొట్టమొట ఆ తరువాతి కాలంలో సోమర్ ఫీల్డ్ అని ఇంకొక సైంటిస్ట్ వచ్చాడు ఆయనది నోబల్ బ్రేజే ఆయన ఎలిప్టికల్ షేప్ని పట్టుకొచ్చాడు అది ఫైనల్ ఇప్పుడు సూర్యుడు చూ సూ సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతాయి చూసారా అవన్నీ సర్కులర్గా తిరగవు ఎలిప్టికల్గా తిరుగుతాయి అది ఫైనల్ కాబట్టి ఎలిప్టికల్ షేప్ ఈజ్ ది కరెక్ట్ షేప్ అండ్ ఎర్త్ కూడా అది బ్రహ్మాండము ఒక ఎలిప్సాయిడ్ అండాకారంగా త్రీ డైమెన్షనల్ కదా అండాకారముగా ఉన్నది అంటే ఎలిప్సాయిడ్ షేప్లో ఉన్నది అని మన మహర్షులు చాలా బాగా దాన్ని భావన చేయగలిగారు అంతేకాదు ఎలిప్సాయిడ్ షేప్లో ఉండడమే కాదు బ్రహ్మ బృహ బృహి వృద్ధవు మనవాళ్ళు అనుకుంటారు బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ నాలుగు మోముల బ్రహ్మదేవుడు అని అనుకుంటారు దానికి ఇది సంబంధం లేదు నాలుగు మోముల బ్రహ్మదేవుడు అన్నది పురాణం అది అది వేదాంత విషయం కాదు ఆ నాలుగు మోములు అన్నది కూడా సింబాలిక్ అంతే తప్ప నిజంగా నాలుగు తలకాయలు పెట్టుకుని ఈ నాటకాల్లో నాలుగు అట్ట తలకాయలు పెడతారు అట్టతో చేసిన తలకాయలు నాలుగు పెడతారు సినిమాల్లో వాళ్ళు ఎలా ఏదైనా చేయగలుగుతారు ఇంకో తలకాయని ఇంకో దేహం యొక్క బ్రహ్మదేవుడు వేషం వేయించి గడ్డ మీద పెట్టి వాడి రూపొందించి ఆ తలకాయ ఒక్కటి తీసుకొచ్చి ఈ తలకాయి పక్కన పెట్టగలుగుతారు ఆ రకంగా వాళ్ళు స్క్రీన్ మీద వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఈ కంప్యూటర్ వాళ్ళు ఉన్నారు చూసారా నేను పాఠం చెప్తుంటే ఆ పాఠం అంతా రికార్డు చేసి నా తలకాయ తీసేసి ఇంకోటి తలకాయ పెట్టి చేయగలుగుతారు కంప్యూటర్ వాళ్ళు ఇది చేయగలరు చేయలేరనేది ఏమీ లేదు అంచేతనే ఈ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ అది అథెంటికేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది అది వాళ్ళు అథెంటికేషన్ చేసిన తర్వాతనే ఇది అథెంటిక్ లేకపోతే అథెంటిక్ కావు ఎందుకంటే మార్ఫింగ్ అని అంటే దీన్ని తీసి అక్కడ ఈ పార్టీ తీసి ఆ పార్టీకి పెట్టడం ఆ పార్టీ తీసి ఈ పార్టీకి పెట్టడం దే కెన్ ఆల్ దట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సో అది పాయింట్ ఈజ్ బ్రహ్మదేవుడికి నాలుగు తలకాయలు అని అలాగే చేసిన తలకాయలు పెట్టి దట్ ఈజ్ నాట్ పా ది పాయింట్ బ్రహ్మ పదము బృహ బృహి వృద్ధవు రెండు ధాతువులు పాడిని గారు బృహ అని ఒక ధాతువు బృహి అని ఇంకో ధాతువు రెండింటికి కూడా వృద్ధి అని అర్థం వృద్ధి అంటే ఎక్స్పాండింగ్ అని చెప్తారు వాళ్ళు బ్రహ్మాండము అనగా ఎక్స్పాండింగ్ యూనివర్స్ ఇన్ ది షేప్ ఆఫ్ ఎన్ ఎలిప్సాయిడ్ అని బాగా చక్కగా నిరూపించినారు ఒకప్పుడు పాండురంగారావు గారిని ఓ సజ్జనుడు ఉండేవారు హైదరాబాద్లో ఆయన దేహత్యాగం చేశారు కొంత ఎర్లీగా దేహత్యాగం చేశారు ఆయన పేరు మర్చిపోయి ఉంటారు మీరు వాకాటి పాండురంగారావు గారు ఆయన ఏదో ఒక పత్రికకి ప్రధాన సంపాదకుడుగా ఉండేవారు ఆయన మీరు ఆయన ప్రసంగాలు వినుంటారు చాలా మంచి విద్వాంసుడు ఆయన చాలా చక్కటి ప్రసంగాలు చేసేవారు నేను రోజు ఆయన ప్రసంగం విన్నా ఆయన ఈ బ్రహ్మాండము గురించి చాలా బాగా నిరూపణ చేశారు అంటే ఆ రోజుల్లో సైన్స్ ఇన్ వేదాస్ సైన్స్ ఇన్ ఏన్షియంట్ లిటరేచర్ అనే ఒక కొత్త వరవడి వస్తున్న రోజులలో ఆ ధోరణిలో మాట్లాడిన కొద్దిమంది సైంటిఫిక్ టెంపర్ గల వ్యక్తులలో ఆయన ఒకరు మా కాటి పాండురంగారావు కానీ ఆయన కూడా ఈ విషయాన్ని చాలా బాగా ప్రతిపాదన చేస్తూ ఉండివారు కాబట్టి ఈ రకంగా మహర్షులు భావన చేశారు ఇది జగత్తు ఇది అండాకారముగా ఉండును ఎక్స్పాండింగ్ యూనివర్స్ ఎప్పటికీ ఎక్స్పాండ్ అవుతూ ఏదో చెప్పబోయారు చెప్పండి చెప్పండి Yeah, it is ఇట్ ఈస్ ఇట్ ఈజ్ ఫైన్ ఐట్ యా యూనివర్సిటీస్ లిమిటెడ్ వాట్ యూ హియర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ యూ హు స్టడీ సైంటిఫిక్గా స్టడీ చేయాలి ఏదో ఇక్కడ అక్కడ వినడం పాయింట్ కాదు సో యూనివర్సిటీస్ ఫైన్ ఐట్ నాట్ ఇన్ఫినెట్ ఓపెన్ హ్యాండెడ్ మోడల్ ఈజ్ రిజెక్టెడ్ ఎ క్లోజ్డ్ మోడల్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇన్ కాస్మాలజీ సో కనుక బ్రహ్మాండము చాలా చక్కటి పదం అది నేను చాలా డైగ్రెస్ అయ్యి మీకు ఎవేవో విషయాలు మీ ముందు ప్రస్తావించాను మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది ది స్మాల్ పార్ట్ నుంచి విద్యారంజ విద్యారంజ స్వామికి ఈ గోళంతా ఆయన బ్రహ్మాండ శబ్దం ఎక్కడో వినాలి అక్కడ పెట్టుకున్నారు ఈ బ్రహ్మాండము ఈ బ్రహ్మాండము వేటి నుండి నిర్మాణమైనది ఆ పంచభూతముల నుండి నిర్మాణమైనది పంచభూతములు అంటే ఏమిటి పంచీకృత పంచమహాభూతములు వాటి నుండి బ్రహ్మాండము నిర్మాణమైనది సో ఇప్పుడు అర్థం చెప్తాము తై వాటితో అనగా ఆ పంచీకృత పంచమహాభూతములతో అండ బ్రహ్మాండము భవే పుట్టును పుట్టినది అనుకోండిపోని ఆ పంచీకృత పంచమహాభూతముల నుండి బ్రహ్మాండము పుట్టినది ఓకే తత్ర ఆ బ్రహ్మాండమునందు భువనం లోకము ఈ బ్రహ్మాండం ఇలాగా ఎలిప్సాయిడ్ షేపులో ఉన్నది దాని లోపల భువనము గలదు భువనములు ఎన్ని ఉంటాయన్నీ దాంట్లోనే ఉంటాయి ఇప్పుడు మూడు భువనములు మూడ్ లోకములు కదండి భూ భువ సువహ అది బేసిక్ మోడల్ ఓం భూర్భువ సువహ గాయత్రి మంత్రం కూడా అలాగే చెప్తున్నాయి అయితే మానవన మస్తిష్కం ఎలా ఉంటుందంటే మీరు మూడంటే ఇంకోటి ఏడు అంటాడు అలా ఎక్స్పాండ్ అవుతుంది అది ఏడయ్యి పద్నాలుగులో లో అయ్యింది ఇప్పుడు పద్నాలుగులో ఆగి ఉన్నది చతుర్దశ భువనములు ఈ అన్నది అది వెత్తికల్ మోడల్ కాదు అది ఎలిప్సాయిడ్ మోడలే మూడు అన్నది ఈ పద్నాలుగు అంటే అది వెత్తికల్ మోడల్ అయి కూర్చుంటుంది అంచేతనే ఈ నాట్ ఏ వెరీ సైంటిఫిక్ మోడల్ మూడు అన్నది పర్ఫెక్ట్ చేతనే ముల్లోకములు అంటారు చూడండి కాబట్టి భువనము అంటే లోకము లోకము అంటే జాతం ఏకవచనం జనరల్గా లోకము అనేది బ్రహ్మాండంలో ఉంటుందనే అభిప్రాయంతో ఏకవచనం అని అన్నారే తప్ప వాస్తవానికి మూడు భువనములు ఏమిటి భూ భువ శువహ అనే ముల్లోకములు కూడా ఈ బ్రహ్మాండంలో అంతర్భాగముగా ఉన్నవి ఈ భువనము యొక్క ప్రయోజనం ఏమిటి భోగ్య భోగాశ్రయోద్భవ భోగ్యా భోగ్యములైన పదార్థములకు అది ఏం పెద్ద కష్టమైన పదం కాదు అయినా నేను కొంచెం ఏమంటాడు ఈ టీకాకారుడు ఏమంటాడేమో అని చూస్తున్నాను చిత్రం ఏంటంటే ఇంత పొడుగు ఆయన ఆ పదం గురించి మాట్లాడలేదు పోనలేండి మనమే చెప్పుకున్నాం భోగ భోగ్య భోగ్యములైన పదార్థములకు భోగ భోగములకు ఆశ్రయ ఆశ్రయములైన ప్రాణిదేహములు దేహముల యొక్క ఉద్భవ పుట్టుక ఇప్పుడు మీరు చూడండి భోగమునకు ఆశ్రయము ఎవరు భోగమునకు ఆశ్రయము ప్రాణి దేహము భోగాశ్రయము అంటే మనుష్య పశుపక్ష్యాది దేహము అది భోగమునకు ఆశ్రయం దేహండి భోగం ఉండదండి మీకు సుఖభోగమైన దుఃఖభోగమైన దేహం ఉండాలి దేహంలో ఎన్నే భోగం ఉండదు సో స్థూలదేహం కూడా ఉండాలి సూక్ష్మదేహంతో పాటుగా స్థూలదేహం కూడా ఉంటే అక్కడికి సుఖ దుఃఖాది భోగాలన్నీ వస్తాయి కాబట్టి భోగాశ్రయములైన దేహములు ఎక్కడి నుంచి పుట్టాయి అపంచభూతముల నుంచే పుట్టాయి ఈ ఈ భోగాశ్రయములైన దేహములు ఎక్కడ ఉంటాయి ఈ భూవనంలో ఉంటాయి భూలోకంలో కానీ అంతరిక్ష లోకంలో కానీ స్వర్ లోకంలో కానీ ఉంటాయి మూడు లోకాల్లోనూ ఉంటాయి తర్వాత ఈ భోగమున ఆశ్రయమైన ప్రాణుల దేహములన్నీ పంచభూతముల నుంచి పుట్టే మరి వీళ్ళు భోగించే భోగ్యములు ఉంటాయి అవి ఎక్కడి నుంచి పుట్టాయి అవి కూడా పంచభూతముల నుంచే పుట్టాయి అంటే ఇక్కడ పంచభూతముల నుండి పుట్టినటువంటి భోగాశ్రయమైన దేహము ఇంద్రియములు ఈ ప్రాణికి ఎదురుకుండా ఉండేటువంటి కూడా పంచభూతముల నుండి పుట్టినటువంటి భోగ్యములు ఆ విధంగా భోగ్యములకు భోగాశ్రయములైన దేహములకు కూడా ఉద్భవ పుట్టుక కలిగినది ఆ పంచభూతముల నుండియే ఇవన్నీ పుట్టినవి తర్వాత ఇప్పుడు ఈ బ్రహ్మాండమునందు అభిమానము కలిగిన పురుషుడు ఉంటాడు ఇప్పుడు ఒక స్థూల దేహమునకు అభిమానము పేరేమిటి జీవుడు అని పరిచ్ఛన్నమైన స్థూల జీవుడు అభిమాని అంటే ఇది నేను అనుకుని బతుకుతూ ఉంటాడు ఒకడు స్థూల దేహం ఉంటే దాని అంతటా అది ఆ దేహాన్ని నేననుకుని ఒకడు బతుకుతూ ఉంటాడు వాడి పేరు జీవుడు మరైతే ఈ బ్రహ్మాండమే అంతా దేహము అని మీరు భావన చేయండి ఈ కాస్మాస్ అంతా ఒక దేహము అని మీరు భావన చేస్తే ఈ దేహమే నాది నేను అనే అభిమానము ఒకలవాడ ఒకడు ఉంటాడు ఆయన ఏమంటారంటే కాస్మిక్ పెర్సన్ అంటారు కాస్మిక్ పెర్సన్ మామూలుగా మాటవలసి పురుష అంటారు ఏమండి మరి జీవుడేమిటి వీడు పరిచ్ఛిన్నమైన ఒక దేహమునందు అభిమానము గలవాడు జీవుడు విని పురుష అని అంటారు విని పురుష అని అంటారు మీరు పవర్ హౌస్కి ఇచ్చే మన నాగార్జునసాగర్ పవర్ హౌస్కి వెళ్ళారనుకోండి అక్కడ పెద్ద పెద్ద జనరేటర్స్ ఉండి పవర్ వస్తూ ఉంటుంది ఆ పవరు వెరీ హై వోల్టేజ్ టవర్ తేగలకుండా ఆ టవర్స్ మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది దాన్ని ఏమంటారు దాంట్లో ప్రవహించేదాన్ని ఏమంటారు ఎలక్ట్రిసిటీ అంటారు మీ ఇంట్లో దేవుడు గూట్లో పెట్టుకుంటారు బుల్లి బుల్లి బల్బులు దాన్ని ఏమంటారు అలా తెలియకంటున్నారంటారా తెలిసి ఉంటున్నారా తెలిసే అంటున్నారు ఎందుకంటే అదే ఇది ఇదే అది ఈ ద్వైతులు ఉన్నారే వీళ్ళందరినీ గోడపుచ్చి వేస్తే కానీ వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళు ఏమంటారంటే ఇది వేరు అది వేరు అంటారు ద్వైతులు అదే మరి ద్వైతులు అంటే వేరు అది వేరు అంటాడు ద్వైతులు ఏమంటాడంటే మీ బల్బు ఉంటుంది సరే ఈ బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీ పవర్ హౌస్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి దాసుడు అంటాడు చాలా గోడ కుర్చీ వేస్తే తప్ప ఇంకా వేరే ఉపాయో వేస్తుంది ఇది సో కాబట్టి ఈ మొత్తం బ్రహ్మాండమంతా నేను నాది అని అభిమానించేటువంటి పురుషుడు ఆ చేతనుడు వాడికి పేరు మనం పెట్టుకున్నాం ఆయన పేరు హిరణ్య గర్భ ఆయనే హిరణ్య గర్భుడు దేనికి ఏ పదానికి ఆ పదమే ఓ వాక్యం చిన్న చిన్న వాక్యాలవి చూడండి మరి ఈ చిన్న దేహం ఒకటి ఉంది కదా దీంట్లో అభిమానము కలిగిన జీవుడు ఒకటి ఉంటాడు వాడికి పేరు పెట్టుకుంటే ఉపయోగపడుతుంది కదా అస్మిన్ ఈ స్థూలే దేహే స్థూలదేహమునందు హిరణ్యగర్భ ఆ హిరణ్యగర్భుడే వైశ్వానరో భవే వైశ్వానరుడు అగును అంటే ఏమైనా పేరు వేరే పేరు పెట్టాం ఏమండ పవర్ హౌస్ లో ఉండే ఎలక్ట్రిసిటీకిను మన చిన్న దేవుడి దగ్గర బుల్లి జీరో క్యాండిల్ బల్బులో ఉండే ఎలక్ట్రిసిటీకి ఒకే పేరు పెట్టుకోవచ్చు కానీ వేరువేరు పేర్లు పెట్టుకున్నాం ఆ సందర్భం కొంచెం శుద్ధంగా ఉంటుంది వేరువేరు పేర్లు పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది ఎందుకంటే అదేమో టెన్ మెగా ఉంటుంది అంటే పది లక్షల ఓల్ట్లు ఉంటుంది అక్కడ అది కుట్టినప్పుడు ఇది జీరో ఓల్ట్సో లేకపోతే టూ ఓల్ట్సో ఎంతో ఇది ఒకే పేరు పెట్టేస్తే కొంచెం అది వినడానికి తప్పేం కాదు అయినప్పటికీ కొంచెం ఉపాధిని మనం పరిగణనలోకి తీసుకుని వేరు వేరు పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి అలాగే ఈ మొత్తం బ్రహ్మాండమునంతను అధిష్టానముగా కలిగిన పురుషుడు వాటికి హిరళ్య పేరు పెట్టాం ఈ స్థూలదేహము పరిచ్ఛిన్నమైన స్థూలదేహమునందు అభిమానిగా ఉన్న జీవుడికి వైశ్వానరుడు పేరు పెట్టాం అంటే ఏమైంది హిరణ్యగర్భుడంటే సమష్టి జీవుడైనాడు వైశ్వానరుడు అంటే వ్యష్టి జీవుడైనాడు ఈ వ్యష్టి జీవుడికి వైశ్వానరుడని ఎందుకు పెట్టారంటే వీడు ప్రతి దేహంలో ఉన్న నరుడు వీడే ఓ దేహంలో ఉన్న నరుడు ఎవరు జీవుడు ఇంకో దేహంలో ఉన్న నరుడెవరు జీవుడు ఇంకో దేహంలో ఉన్న నరుడెవడు జీవుడు సకల దేహములలో ఉన్న వినాశము లేని జీవతత్వం ఏది కలదో దానికి వైశ్వానర విశ్వనర విశ్వ విశ్వానర ఏవ వైశ్వానర విశ్వస్మిన్నర సకలమైన ప్రాణికోటి ఎందు ఉండే జీవతత్వము విశ్వానర విశ్వానర ఏవ వైశ్వానర ఓకే అలాగా వ్యష్టిగా చూసుకున్నప్పుడు ఆయనకే వైశ్వానరుడు అని పేరు చూసుకున్నప్పుడు ఆయనకే హిరణ్య అని పేరు ఈ వ్యష్టులు వ్యష్టి జీవులు వీళ్ళ భోగమునకు ఆశ్రయమైన దేహములు వీళ్ళు భోగించేటువంటి భోగ్యములు ఇవన్నీ కూడా ఆ హిరణ్య గర్భం పుట్టాయి ఆయన యొక్క ప్రకట రూపములే ఇవన్నీ కూడా ఇది ఎలాగంటే ఈ చెయ్యి ఈ చెయ్యి ఏదైనా ఒక పని చేస్తే ఆ పని ఇవన్నీ కూడా నా నుండియే పుట్టినవి ఈ చెయ్యి ఎక్కడి నుంచి పుట్టింది నా నుంచే వచ్చింది చెయ్య ఈ చెయ్యి చేసే పని ఎక్కడి నుంచే వస్తుంది నా నుంచే వస్తుంది అంతేనా లేకపోతే నాకంటే సపరేట్గా దానికి వేరే పుట్టుక వేరే ప్రవర్తన ఉంటుందా ఉండదు అలాగే ఈ సకల ప్రాణులు కూడా హిరణ్య అంతర్గతంగానే ఉంటారు తప్ప హిరణ్య నుంచి విడివడి ఉండరు మళ్ళీ ఎలక్ట్రిసిటీ దృష్టాంతమే ఎలక్ట్రిసిటీ కూడా ఎంత చిన్న ఎలక్ట్రిసిటీ అయినా ఆ ప పవర్ హౌస్ నుంచి విడిపోయి ఉండదు సపోజ్ విడిపోయిందనుకోండి ఏమవుతుంది అసలు అది వెలగడమే మానేస్తుంది కదా ఇప్పుడు గంగానది గంగ ఎక్కడ పుట్టింది గోముఖ దగ్గర పుట్టింది ఒక గ్లేషియర్ నుంచి పుడుతుంది ఆ గ్లేషియర్కి మనం గోముఖము పేరు పెట్టుకుంటాం విచ్ ఇస్ పాయింట్ సో గోముఖం అంటే కాదు గోముఖం నుంచి గంగ పుట్టిందని కాదు గంగ పుట్టిన గ్లేషియర్కి గోముఖము అని పేరు గోముఖములు ఎందుకు పేరు పెట్టాము అది గోవు యొక్క మోమును పోలి అది గోవు యొక్క మోమును ఎందుకు పోలి మనకు అలా కనపడింది కనుక మనకు అలా ఎందుకు కనపడింది మన ఎందు ఆ సంస్కారం ఉన్నది కనుక అధ్యాత్మేనని అంతా అధ్యాత్మే అది ఉన్న సత్యం అయితే మంచిది సో ఇప్పుడు ఎక్కడైనా సపోజ్ గంగా కా కాశీలో ఉన్న గంగకి గోముఖంలో ఉన్న గంగకి మధ్యన బ్రేక్ వచ్చేసింది అనుకోండి అప్పుడు కాశీలో ఉన్న గంగ ఏమైపోతుంది మురికి కోపం అయిపోతుంది అలా బ్రేక్ రాకూడదు అలాగే మనం కూడా ఆ సమష్టి హిరణ్య మనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి మనము ఆ పరమేశ్వరునికి చెందిన వారము తప్ప ఎవరికి వారు ఎవరికి వారే ఏమునా తీరేలనట్టుగా ఎవరికి వారు విడిపోయేలా లేము ఓకే అంచేతనే ఈ సంధ్యావందనం అది చెప్పేప్పుడు సంకల్పం ఒకటి చెప్తారు ఆ సంకల్పం గురించి ఏదో అలాగే అలవాటు చెప్తారు తప్ప దాన్ని తెలుసుకుని చెప్పాలి ఇంకా ఏదో కాదు ఆ సంకల్పంలో ఏం చేస్తారో తెలిసిన వీడు ఇక్కడ కూర్చుని ఓ బెదిలో మూల కూర్చొని సంధ్యావందనం చేస్తూ ఉంటాడు ఆ సంకల్పం పూర్తయ్యేప్పటికీ ఈ గదిలో మూల కూర్చున్న వీడు అద్దీ అద్దెకొంపలు రెండు గదిల అద్దెకొంపలో మూల కూర్చున్న సంజావళం చూస్తూ వీడు ఈ హైదరాబాద్ మహానగరంలో వీడికి మొత్తం బ్రహ్మాండంతో కనెక్షన్ నేను మొత్తం బ్రహ్మాండంతో కలిసి ఉన్నాను మొత్తం బ్రహ్మాండంతో దేశరూపంగానూ కాలరూపంగానూ కూడా నేను కలిసి ఉన్నాను ఎలా మొదలుపెడతాడు అద్య బ్రహ్మణ ఉమోపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అజ్య బ్రహ్మణ అనే సంకల్పం ఎంత పొడుగు ఉంటున్నాయి అజ్య బ్రహ్మణ అంటే హిరణ్య గర్భుడండి అజ్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే ఆయనకి రెండు పరార్థముల ఆయుష్ పరార్థము అంటే పర అంటే వంద పరార్థం అంటే ఎంత అవుతుంది యాభై అవుతుంది వందలో సాగం రెండు పరార్థముల ఆయుష్ అంటే ఆయన ఆయుష్ ఎంతకేనో వంద సంవత్సరాలు వంద బ్రహ్మ సంవత్సరాలు మన సంవత్సరాలు కాదు ఆయన ఆయుష్ వందేళ్లే మన ఆయుష్ వందేళ్లే శతమానం భవతి ఏమండి దీంట్లో మొదటి యాభై ఏళ్ళు అయిపోయింది ఆయన కూడా యాభై ఏళ్ళు అయిపోయి యాభై ఒక్క ఉన్నాడు ఆయన ఆయన ద్వితీయ ఆయన యాభై సంవత్సరంలో డెబ్భై కల్పాలు పోతాయి ఒక్క సంవత్సరం వయస్సులో ఆయనకి డెబ్భై కల్పములు వెళ్ళిపోతాయి డె రెండు మన్వంతరాలు వెళిపోతాయి పద్నాలుగు కల్పాలు డెబ్భై రెండు మన్వంతరాలు వెళతాయి కరెక్ట్ సో పద్నాలుగు కల్పాలలో ప్రస్తుతం మనం ఏ కల్పంలో ఉన్నాము శ్వేతవరాహ కల్పంలో ఉన్నాము ఆ కల్పానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వైట్ బోర్డ్ శ్వేతవరాహావతారము ఈ కల్పము మహా డెబ్భై రెండు వెయ్యి మహాయుగ డెబ్భై మన్వంతరాలు పద్నాలుగు కల్పాలు అని ఉంటే గుర్తు పద్నాలుగు మనవంతరాల డెబ్బై రెండు మనవంతరాలు ఏమో అనుకున్నాను నేను ఓహో పద్నాలుగు ఓకే మొత్తానికి ఎన్ని కల్పాలు ఉంటాయి చాలా కల్పాలు ఉంటాయి సో మొత్తానికి చాలా కల్పములు ఉంటాయి ఆ కల్పములో శ్వేతవరాహ కల్పే అంటే శ్వేతవరాహావతారం వచ్చిన కల్పం దీంట్లో ఇది ఏమన్వంతరం ఇది వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే అది కాలం ద్వారా మనం ఎప్ప ఎక్కడికి కలిసాము హిరణ్య గర్భుడికి కలుసుకున్నాం అజ్య బ్రహ్మణ ఇంక దేశం ప్రథమపాదే జంబూ జంబూద్వీపే జంబూ ద్వీపం భరతండే అని ఇంకా అక్కడి నుంచి కొంతమంది అన్నీ చెప్పరు ఇంకా చెప్పి వాళ్ళు చెప్తారు మేరవర్ దక్షిణ దిగ్భాగే అని కొంతమంది చెప్తారు గంగాయమున యోర్ మధ్యే అని చెప్తారు గంగాయమునయోర్ మధ్యే అని ఆ మంత్రం చెప్పినప్పుడు అక్కడ గంగా యమునల మధ్యలో ఉండి చెప్పారు మంత్రం ఇప్పుడు మనం ఎలా చెప్తుందాన్ని గంగాయమున యోర్ మధ్య అని గోదావరి యోర్ మధ్యలో మార్చుకోవాల్సి లేకపోతే ఆ గంగా ఏమున్న మనం భావన చేసుకుని చెప్పుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా వ్యక్తి ఏం చేస్తాడు తన వ్యక్ష్టిత్వాన్ని ఆ సమష్టితో కలుపుకుంటాడు అది సంకల్పం అంతేగాని ఊరికే మెకానికల్గా రోజు నాలుగు సార్లు దాన్ని చెప్తూ కూర్చోమని కాదు దానికి సంకల్పం యొక్క అభిప్రాయం ఏమిటంటే నేను ఆ పరమాత్మతో కలిసి ఉన్నా తప్ప ఈ అద్దె నాకు సంబంధం లేదు నేను ఆ పరమాత్మకి చెందినవాడను అని తన యొక్క తన యొక్క బిలాంగింగ్ తను దేనికి చెందినవాడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు సమష్టితో సమష్టితో మీరు అలాగా భావన చేసినట్లయితే మీకు ఈ సంసారం బరువు తగ్గిపోతుంది ఎందుకంటే చిన్న గీత పెద్ద గీత సామెత ఎప్పుడైనా విన్నారా చిన్నీ గీత గీసి దీన్ని చెరపకుండా దీన్ని చిన్నది చేయి అంటే ఏం చేస్తారు దానిపైన పెద్ద గీత గీస్తారు బిగ్గర్ పిక్చర్స్ బిగ్గర్ పిక్చర్లో వెళ్ళిపోతే ఇప్పుడు మా కుర్రాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు అని వీడు దుఃఖిస్తూ ఉంటాడు సంధ్యావనంలో కూర్చొని నేను ఆ హిరణ్ జగర్మునకు ఈ బ్రహ్మాండ అధిష్టాత హిరణ్ జగర్భునకు చెందినవాడను అప్పుడు ఏమవుతుంది ఈ మా కుర్రాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడనే దుఃఖం ఏమవుతుంది పక్కే పోతుంది పక్కే పోతుంది నిజంగా బిగ్గర్ పిక్చర్స్ కూడా స్మాలర్ పిక్చర్ని ఆయన చెడగొట్టేస్తుంది ఇప్పుడు ఒకడు రూపాయి పోయిందని దుఃఖపడుతూ ఉంటాడు వాడి దగ్గరికి వచ్చి వేస్ట్ నువ్వు కొన్న స్టాక్ డౌన్ అయిపోయిందయా అని చెప్పారనుకోండి వాడు ఈ రూపాయి పోయిందనే దుఃఖాన్ని ఆ పెద్ద దుఃఖంతో సతపతిపోతూ ఉంటాడు పెద్ద దుఃఖం ఏం చేస్తుంది చిన్న దుఃఖాన్ని చేరిపివేస్తుంది పెద్ద సుఖం ఏం చేస్తుంది చిన్న సుఖాన్ని చేరిపిస్తుంది ఒకడు అటుకులు తింటూ ఉంటాడు ఆకలిగా ఉండి ఈ లోపల లడ్డూలను మంచి బ్రహ్మాండమైన పనస్గా కోరాడి భోజనం తీసుకొని చోటించారండి కొన్ని అటుకులు పక్కన పారేసి దానికి పోతాడు పెద్ద సుఖం చిన్న సుఖాన్ని చేరిపేస్తుంది పెద్ద దుఃఖం చిన్న దుఃఖాన్ని జరిపిస్తుంది అదేవిధంగా ప్రతి మానవుడు తనను హిరణ్య గర్భునితో నేను ఆ హిరణ్య యొక్క అంశము అని తెలుసుకుని ఆ విధంగా భావన చేస్తే వీడికి చిన్న చిన్న సంసారకు దుఃఖాలు ఉంటాయి చూడండి పేత కష్టాలు పేతవేండు ఉంటారు అవన్నీ కూడా పక్కకి పోతాయి తెలిసిందండి అదే ఆ శ్లోకం దీన్ని మళ్ళీ ఇంకోసారి జాగ్రత్తగా మనం అన్వయిద్దాం మొదటిసారి చెప్పినప్పుడు అన్వయము ఇట్ మే సిట్ ఇన్ ప్లేస్ యూనిఫ్ డజన్ సిట్ ఇన్ ప్లేస్ ఫస్ట్ టైం సెకండ్ టైం ఇట్ విల్ బి సేటెడ్ ఓకే తై ఆ పంచీకృత పంచమహాభూతములతో అండ బ్రహ్మాండము ఉదయించును తత్ర ఆ బ్రహ్మాండమునందు భువనం భువనము గలదు భోగ్య భోగాశ్రయోద్భవ భోగ్యములైన పదార్థములకు భోగాశ్రయములైన ప్రాణిదేహములకు ఉత్పత్తిస్థానము హిరణ్యగర్భ హిరణ్యగర్భుడనబును అంటే బ్రహ్మాండాభిమాని అని అభిప్రాయ ఓకే అస్ స్థూలే దేహే స్థూలదేహము నందు హిరణ్యగర్భ ఆ హిరణ్యగర్భుడే వైశ్వానర భైశ్వాడు అగును మీరు నేను ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోండి హిరణ్య గర్భుడు అంటే మన పురాణాల్లో బ్రహ్మదేవుడు అంటారు చూసారా ఆయనే హిరణ్య గర్భుడు అంతే పోలిక ఇంకా అంతకు మించి పోలిక లేదు పురాణాల్లో బ్రహ్మదేవుడిని పూజించకూడదు హిరణ్య గుర్భుడిని అలాగంటే ఇంకా అవన్నీ మళ్ళీ సాగతీయకూడటం పురాణ ఎందుకంటే బ్రహ్మ హిరణ్య గుర్భుణ్ణే మనం పూజించేది బ్రహ్మదేవుణ్ణి పూజించకూడదంటూ అదే అది ఆ కథ లేదు అది శివపురాణం నుంచి వచ్చింది ఆ కథ శివపురాణం అంత స్టాండర్డ్ పురాణం కాదు కూడా అది విష్ణు పురాణం స్టాండర్డ్ శివపురాణం స్టాండర్డ్ కాదు ఈ మాట ఎవరైనా వైష్ణవులు వింటే ఈ స్వామివోడో బాగా చెప్తున్నాడు అనుకుంటా కానీ ఇంకో కొంచెం సేపు కూడా వినాల్సి ఉంటుంది ఆ మంతా వినేసి ఊరుకుంటే సరిపడదు కాబట్టి హిరణ్య గర్భుడని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అదే బ్రహ్మదేవుడు మీరు బ్రహ్మదేవుని పూజిస్తానంటే పూజించవచ్చు తప్పేం కాదు కొంచెం స్వామిజీ ఈ కథ ఈ కథ గురించి ఆయన ఏమని చెప్పారంటే ఇట్స్ అన్ అన్హ్యాపీ స్టోరీ అన్నారు ఎవరో ఆయన్ని ఈ శివపురాణంలో ఉండే కథ గురించి సత్సంగ ప్రశ్న వేశారు అక్కడ అమెరికా వాళ్ళు ప్రశ్న వేస్తారు వాళ్ళు ఏమైనా ప్రశ్న వేశారంటే ఉత్తర దిక్కుని తలపెట్టి పడుకున్న ఏనుగు తల నరికేసి తీసుకొచ్చి గజానుడుకు పెట్టేశారు మరి ఆ ఏనుగు మాట ఏమిటి ఏమి ప్రశ్న వేశారు వాళ్ళు వాళ్ళు దేవాంతకులు వాళ్ళు ప్రశ్న ఇప్పుడు అలాగంటే ప్రశ్న వేయొచ్చని కూడా అనిపించలేదు ఆ ఏనుగు తలనరికేసి ఇక్కడ పెట్టేసి కొటాన్ని బతికి చేసే సరే మరి ఆ మాట ఏమిటి ఒకరిని చంపేసి ఇంకొకటిని బతికిస్తే ఉపయోగం ఏమిటి ఎవరిని చంపకుండా బతికిస్తే గొప్పగాని ఒకరిని చంపి వాడి తలగా ఇప్పుడు వీడి హార్ట్కి పని చేయలేదని ట్రాన్స్ప్లాంట్ కోసం ఆరోగ్యంగా ఉన్నవాడిని ఒక తలనరికేసి వాడి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే అది అంగీకారం కాదది ఈ దుకం చక్రా మరి అది ఏదో కథల చెప్పారు మనం వినేసం కానీ వాడు అమెరికాలో ఉండే ఒక కుర్రాడు అడిగాడు ఈ ప్రశ్న నేను స్టన్ అయిపోయాను ఈ ప్రశ్న విడి ఓడి వీడితోంది వీడి ఇంత ప్రశ్న వేసాడు ఇప్పుడు నాకు అడగాలని కూడా అనిపించలేదే అని నేను స్టన్ అయిపోయాను పొద్దు స్వామీజీ స్వత్సంగా ఉంది నాదేం కాదు నేను అలా ఊరికే ఆడియన్స్లో మూల కూర్చులున్నా ఆయన ఇలా వెతికి ఎక్కడ నేను ఎక్కడున్నాను ఎక్కడున్నాను నా కేసు చూశాడు ఆయన నా కేసు చూసి ఓ లవ్లవ్వారు ఇటువే వీడు ఎలాంటి ఆ తర్వాత వాళ్ళకే చూసి ఆయనే చెప్పాల్సి సమాధానం నేనే మాట్లాడను సో చూసి ఇట్స్ అన్ అన్హ్యాపీ స్టోరీ అని చెప్పారు అంటే అభిప్రాయం అంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు కదా అధ్యత ఆయన డిప్లొమాటిక్గా చెప్పారని నేను అనుకుంటున్నాను డోంట్ బాదర్ అబౌట్ దట్ స్టోరీ అని ఆయన ఏం చేశారంటే ఆ స్టోరీని ఇట్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ స్టోరీ అన్నట్టుగా డిస్మిస్ చేసేసి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు ఆయన ఎందుకంటే స్టోరీ డిస్మిస్ చేసేస్తే ఇంకా ప్రశ్న ఏం మిగిలింది ప్రశ్న మిగలలేదుగా కాబట్టి నాకు అనిపించింది చాలా మృదువుగా చెప్పారు త్రోసిపుచ్చే పద్ధతి కూడా చాలా శుతిమెత్తగా త్రోసిపుచ్చినారని నాకు అనిపించింది కాబట్టి ఈ కథలన్నీ పెట్టుకుని బ్రహ్మదేవుడిని పూజించలేదు పూజించవచ్చు ఇవన్నీ మీరు పఠించుకోవద్దు ఆ పురాణ దృష్టిని పక్కన పెట్టి మీరు దార్శనిక దృష్టి హిరణ్య గర్భ అక్కడ ముగ్గురు ఉండరు ఉపనిషత్తుల్లో ముగ్గురు ఉండరు ముగ్గురు పురాణమే కాబట్టి ఉపనిషత్తులలో హిరణ్య గర్భుడని ఏదైతే చెప్పబడునో అది బ్రహ్మదేవుడు హిరణ్య చాలా సైంటిఫిక్ ఎక్స్ప్రెషన్ హిరణ్య గర్భుడని ఎందుకన్నారంటే ఆ సమష్టి అభిమాని అయిన పరమాత్మను ఈ జగత్తంతా కూడా శక్తితో నిండి ఉన్నది హిరణ్యం అంటే శక్తి తేజో వై హిరణ్యం మీరు ఎవళ్ళన పురోహితులని హిరణ్యం అని అన్నారనుకోండి ఏమనర్థం చెప్తారు బంగారం ఎప్పుడైనా మీరు పెళ్ళిళ్ళలోనూ అక్కడ పెళ్ళక్కలది శుభకార్యం ఏది జరిగినా మంత్రం హిరణ్య పాత్రం పూర్ణందదాతు అధవ్యోస నీతి అని విన్నుంటారు మీరు ఆ మాత్ర హిరణ్య అనగానే మీరు విన్నదే అవుతుంది విన్నారా సో హిరణ్య పాత్రం అంటే ఏమిటి బంగారపు గిన్నె దాంట్లో ఏముంటుంది తేనె ఉంటుంది మధోహో హిరణ్య పాత్ర ఆ తేనెంతా నాకు పుచ్చేసుకుంటే నేను ఏమైపోతాను మధవ్యహ అసాని అసాని అంటే అగుదునుగాక ఏమవుతాను అహే బంగారు పాత్రలో ఉండే తేనంతా పుచ్చేసుకుంటే నేను మధుస్వరూపుణ్ణి అయిపోతాను మధవ్యహ అలాంటిదేదో అస్త్రం ఉంటుంది హనుమంత్రం కాబట్టి తేనే అంటే అమృతం అనమాట స్వర్గంలో అలాంటిది ఏదో అయి ఉంటుంది నేను ఊహించి చెప్తున్నా అర్థం కాబట్టి హిరణ్యము అంటే బంగారం కానీ వేదంలో ఎక్కడా కూడా హిరణ్యం అంటే బంగారం అనే అర్థం ఉండదు హిరణ్యం అంటే తేజస్సు అర్థమే ఉంటుంది హిరణ్మయన పాత్రేన సత్యశాపి హితం ముఖం అక్కడ హిరణ్మయ పాత్ర అంటే బంగారంతో చేసినటువంటి గిన్నెతోటి ఆ దేవుని యొక్క ముఖాన్ని కప్పేసారు అని అర్థం అలా చెప్పకూడదు అది బంగారం ఏం కాదు తేజస్సు అనే అర్థం హిరణ్యైన పాత్రేనా కూడా తేజస్సుతోటే తేజస్సు అనే అర్థం దానికి కాబట్టి తేజోవై హిరణ్యం తేజస్సు తేజస్సు అంటే ఎనర్జీ ఆ హిరణ్య గర్భుడు జగత్తంత శక్తి యొక్క స్వరూపమే ఆ శక్తి అంతని తన కలిగి ఉన్నటువంటి హిరణ్య గర్భుడు హిరణ్యం తేజ గర్భే య హిరణ్య గర్భ ఇప్పుడు మీరు కనుక బిగ్ బ్యాంగ్ థీరీ మీరు విన్న హిరణ్య గర్భుడి నుంచే పుట్టిందంటున్నాడు కదా బిగ్ బ్యాంగ్ థీరీని మీరు చదివితే ఆ బిగ్ బ్యాంగ్ ఒక చిన్న ముద్ద ఆ ముద్దంతా తేజస్సు యొక్క ముద్ద అది పగిలి జగత్తు పుట్టిందని చెప్తాడు ఆ మాట ఎలా ఉంది హిరణ్య గర్భ లేదు ఆ తేజ ఆ తేజస్సు ముద్రని వర్ణిస్తారు దానికి ఒక పేరుంది దాన్ని వైలం అంటారు అది ఏమిటండి ఆ వైలెం మ్యాటరా మ్యాటర్ కాదు ఇంకా మ్యాటర్ పుట్టలేదు మరి అదేమిటిది ఎనర్జీ ఏం ఎనర్జీ ఎలక్ట్రిసిటీ ఎనర్జీయా మ్యాగ్నెటిక్ అంటే ఇంకా ఆ ఎనర్జీ ఏవీ పుట్టలేదు ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం గ్రావిటేషన్ మొదలైన మనకి తెలుసున్న ఎనర్జీలు ఎన్నైతే ఉన్నాయో వీటన్నిటికీ మూలమున మనకి తెలియని అవ్యాకృతమైన ఎనర్జీ అని వాళ్ళు వర్ణిస్తారు ఆదిశక్తి ఆ వర్ణం చదువుతుంటే మన హిరణ్య గర్భుణ్ణే వీళ్ళు వర్ణిస్తున్నారు కదా అని మనకు అనిపిస్తుంది వీళ్ళు వర్ణించేది హిరణ్య అనిపిస్తుంది ఇది సైన్స్ ఇది సూడో సైన్స్ కాదు ఇది సైన్స్ సూడో సైన్స్ అంటే ఏమిటి మీకు ఆ చంద్రగ్రహణం పట్టినప్పుడు ఆవకాయ జాడీల మీద దర్భకర్ణలు వేసుకోండి దర్భ కర్రలు వేస్తే ఆ కిరణాలు కప్పవు కాబట్టి దర్భచాపలు పరిచేసుకోండి అందుకోసం దర్భచాపలు కొని ఇంట్లో పెట్టుకోండి అని ఇది ఇది సూడో సైజు ఓకే